నమస్కారం ఇటీవల మా తెనాలిలో యుఎస్ఏకు చెందిన వెన్నం ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ అక్కినేని ఫౌండేషన్ వాళ్ళు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సభని వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ సభలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మిత్రుడు శ్రీ అయినాల మల్లేశ్వరరావు డాక్టర్ అక్కినేనికి అక్షరాంజలి సమర్పించడం జరిగింది మిత్రుడు అయినాల అక్షరబద్ధం చేసినటువంటి ఆ అక్షరాంజలిని స్వరబద్ధం చేసి శుభాకాంక్షలతో సమర్పిస్తున్నాను అక్కినే నాగేశ్వరరావు గారు శాశ్వత సత్కళన్విత విశాల మహోజ్వల దివ్య శాశ్వత సత్కళాన్విత విశాల మహోజ్వల దివ్య ఈశ్వర తేజమేయుటు విరించినో మిదురూపులో నాగేశ్వరరావు గారు ఈశ్వర తేజమే ఇటు విరించి లిఖించనో మిదురూపులో విశ్వ వినూత్న పాత్రల ప్రవీణతమి ఎదే అక్కినే నాగేశ్వర పద్మసుందర సుహృద్వర గైకను మరంద మాధురి చరులను చిందు సరస విలాస జరులను చిందు వాణి మనసార వరించను ఆ సరస్వతి దేవి మిమ్మల్ని మనసార వరించింది సరస్వతి పుత్రుడిగా ఆశీర్వదించింది ననే పరువముగల్గు పాత్రలకు ప్రాణము పోసియు చిత్రసీమ సుస్థిర యశమందితే కళకృషివల మా నట చక్రవర్తి వై ఆడపిల్ల వేషం వేసినటువంటి చిన్నతనం నుంచి నట సామ్రాట్ దాకా మీ యొక్క అద్భుతమైనటువంటి ఔన్నత్యం పెరుగుదల నటనలో ఉన్నత స్థాయికి చేరటం వటువై శ్రీ వట పత్రాయి వర్ధిల్లి రంగములో దిటవున్ గల్గు సమస్త పాత్ర నటనాధిశక్తి సాధించు మీ పటుదీక్షన్ కొనియాడగా తరమే సంభావైక వేద్యుండవ నట సామ్రాట్టువు యావదాంధ్రులకు ఓ నాగేశ్వరా దీవరా ప్రపంచంలో ఉన్నటువంటి ఆంద్రులంతా కూడా మన తెలుగు వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూస్తేనే ఆనందపడతారు మీ మాట వింటేనే ఒక సినిమా చూసినటువంటి భావన కలుగుతుంది వాళ్లకు దేవదాసు గమీదు దివ్య నటనముగాంచి ముక్కోటి ఆంధ్రులు మురిసినారు మీరు సినీ రంగానికి వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు ముక్కోటి ఆంధ్రులు అందరూ కూడా మురిసిపోయారు బాటసారి పాటవంబును చూచి భావమే నీవని పలికినారు భక్తి శృంగారముల్ పర్వసింప నటించ విప్రనారాయణ మెచ్చినారు దొంగలోని తొంగిచూచిన మీదు శృంగారమునుగాంచి పొంగినారు నవరసామోద భావన నటనమునకు రమ్య శృంగార గంగా తరంగభరిత లలిత విలసిత రూప లసి అన్నపూర్ణేశ అమలచరిత ఆత్మ బలమును స్థిరముగా అందినావు ప్రేమ నగరులో నటనను పీల్చినావు దసరాబుల్లో ఎగిరినావు మంచి మనసులుతో సదా మసలినావు ఆంధ్రులారాధ్య నటముని అక్కినే ఆంధ్రులారాధ్య నటమూని అక్కినేని అక్షరాంజలి మీకిదే అందుకొనుము అక్షరాంజలి అందుకునుము నమస్కారం